దాంట్లో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు దేవుడిలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే పది మంది ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఉన్నారనుకోండి వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని ఏమని ప్రార్థిస్తారంటే ఆంధ్రప్రదేశంలో జనులు హుండీలో డబ్బులు బాగా వేస్తూ ఉండు కాక వెంకటేశ్వరుని కృపవలన అని ప్రార్థిస్తారు ఎందుకంటే వాళ్ళ జీతాలన్నీ హుండీలోంచి వస్తాయి ఇప్పుడు వీళ్ళు హుండీలో వేయడం తగ్గించేసి కాలహస్తికి వేయడం ప్రారంభించారనుకోండి వెంకటేశ్వర స్వామికి తగ్గించి అప్పుడు అర్జెంటుగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో రిఫరెన్స్మెంట్ మొదలు పెట్టాలి కాబట్టి దే హ్యావ్ ఏ వెస్ట్రజ్ ఇంట్రెస్ట్ ఇది వెంకటేశ్వర మీద భక్తి జనులలో ఉండాలి అని అనే దానిలో వాళ్ళకి వెస్ట్రెడ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఆ వీళ్ళ పబ్బం గడుస్తుంది సో అరొక సో వెస్టర్ గాడ్లో వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంచేతనే ఆయన బుద్ధుడు అన్నాడు నేను గాడ్ మాట మాట్లాడను ఎందుకంటే గాడ్ అని ఆయన చెప్తే వెస్ట్రన్ ఇంట్రెస్ట్ విల్ కమ్ ఇంటూ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ అంటే మీకు అర్థమైందండి వాళ్ళకి తెలియకుండానే దాంతో వాళ్ళు ఆ గాడ్ని స్వార్థానికి వాడుకోవడం మొదలు పెట్టారు అది తెలియకుండా సో దేవుడికి పూజ అల్పంగా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఏదో ఒక మోడరేట్గా చేసుకుని భావనాత్మకంగా ఎక్కువ చేసుకుని వస్తురూపంగా తక్కువ చేసుకోవచ్చు కదా అలా చెప్తోంది కదా శాస్త్రం అని మీరు అన్నారనుకోండి టీటీడీకి వెళ్ళి వాళ్ళు అంటారు ఇక్కడ పది ఎకరాల తోట పువ్వుల కోసమే పెంచుతున్నాము దాంట్లో యాభై మంది పనిచేస్తున్నారు మీరు చెప్పిన సిద్ధాంతం పెడితే వాళ్ళు ఉద్యోగాలు పోతాయంటారు సో అక్కడ ఏమైపోతుందంటే ఇట్ బికమ్స్ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ కాబట్టి రోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఇంత దొద్దు దండలు ఇటోక రెండు అటోక ఉండాలి లేకపోతే ఇక్కడ ఈ ఉద్యానంలో ఇదంతా ఏమవుతుంది సో వెస్ట్రన్ ఇంట్రెస్ట్ కింద డెవలప్ అవుతుంది బుద్ధుడు ఈ వాంటెట్తో అవాయింట ఎనీవే బుద్ధుడు దైవ విరోధి కాదు అని చెప్పడం కోసం ఏదో కష్టంగా చెప్పాను నైతద్ బుద్ధేన భాషితం అంటారు వెరీ ఇంట్రెస్టింగ్ క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాయిన బుద్ధస్య అంటే జ్ఞాని ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడు వాడిని బుద్ధుడు అంటారు ఆ బుద్ధుని యొక్క జ్ఞానము అంటే స్వరూపభూతమైన జ్ఞానము బుద్ధుడు వేరు జ్ఞానం వేరు కాదు స్వరూపభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము ధర్మేషు న క్రమతే ధర్మేషు అంటే బాహ్య విషయముల ఎందు సంక్రమించుటలేదు ఇప్పుడు బుద్ధుడు ఇప్పుడు ఇది ఎలాగో చెప్తున్నా అజ్ఞాని ఉంటాడు అజ్ఞాని యొక్క జ్ఞానము శ్రోత్రేంద్రియం ద్వారా బయట శబ్దాలలో సంక్రమిస్తుంది ఎందుకంటే శ్రోత్రేంద్రియానికి శబ్దంతో సన్నికర్షం వచ్చినప్పుడే నాకు సుఖము కలుగును అని వాడు అనుకుంటాడు వాడి సుఖం ఆ విధంగా ఉంటుంది ఒకప్పుడు దుఃఖం కూడా కలుగుతుంది కాబట్టి అజ్ఞాని యొక్క జ్ఞానము ఇంద్రియముల ద్వారా విషయముల సంక్రమిస్తోంది ఈ టాపిక్ చూసాం హీ మేకింగ్ ఎన్ ఎడిషనల్ పాయింట్ అది వస్తుంది కాబట్టి అలా సంక్రమిస్తోంది అని అజ్ఞాని యొక్క కల్పన అజ్ఞానం అలా అనుకుంటాడు కానీ జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది తెలుసుకుని ఆయన అలా తెలుసుకుంటాడు ఈ జ్ఞానము నుండే శబ్దము స్పర్శ రూపము రసము గంధము ప్రకాశిస్తున్నాయి కానీ ఈ జ్ఞానము వాటి చేత ప్రభావితం అవ్వటలేదు వాటిని ప్రభావితము చేయుటలేదు అని జ్ఞాని స్పష్టంగా తెలుసుకుంటారు కాబట్టి జ్ఞాని యొక్క జ్ఞానము విషయముల ధర్మేషు అంటే విషయూ విషయముల ఎందు సంక్రమించుటలేదు ఇక తాయిన తాయిన అంటే సర్వవ్యాపకమైన జ్ఞానము ఆకాశము వంటి సర్వవ్యాపకమైన జ్ఞానము జ్ఞానం ఇలా ఉంటాడండి నేను ఆకాశము సర్వవ్యాపకమైన జ్ఞానమే స్వరూపముగా గలవాడను ఈ జ్ఞానము ఈ శబ్దము ప్రకాశిస్తోంది ఈ శబ్దం కారణంగా నాకు ఆనందము కలుగుతా అనేది ఏమీ లేదు ఆ శబ్దము కల్పన మిథ్య ఆ శబ్దం మీద నేనేమీ ఆధారపడి లేను నాకు ఆశ్రయము కాదు నేను స్వతహాగానే ఆనంద స్వరూపుడను ఈ రసము దానివలన నేను ఆనందం పొందేది లేదు నేను స్వతహాగానే ఆనందస్వరూపుడను మరి ఇంకా భోజనం చేయడం ఎందుకు భోజనం చేయడం రసానుభవం కోసం కాదు భోజనం చేయడం శరీరధారణ కోసం తర్వాత భోజనం జ్ఞాని చెయ్యడు దేహాన్ని తింటుంది బాడీ అట్రాక్ట్స్ ఫుడ్ ఎందుకని బికాస్ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ అయస్కాంతం ఇనుపముక్కని ఆకర్షించినట్టుగా దేహము ఫుడ్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు పన్నెండు గంటల దాకా ఉపన్యాసం చెప్పారనుకోండి పన్నెండు పావు అప్పటికి ఉపన్యాసం అయిపోతుంది ఇంక ఉండదు ఉపన్యాసం ఎందుకని ఈ ఉపన్యాసం చెప్పి వాడి దేహము ఫుడ్కేసి పోతుంది ఫుడ్కి ఆకర్షిస్తుంది ఉపన్యాసం విని వాళ్ళ దేహములు ఫుడ్డును ఆకర్షిస్తాయి కాబట్టి వీళ్ళు దీనికోసం చెప్పక్కర్లేదు పన్నెండు పావు దాకా ఉపన్యాసము అని వేరే చెప్పక్కర్లేదు ఆ షెడ్యూల్లోనే అలాగే ఉంటుంది ఇది షెడ్యూల్ లైక్ దాట్ ఆ తర్వాత ఉపన్యాసం కరెక్ట్గా టైంకి అయిపోతుంది లేటుగా బిగిన అయినా ఆ టైంకి అయిపోతుంది కొంత డిలే అయినా ఎంత డిలే అవుతుంది బాడీ భోజనాన్ని మిస్ అయిపోయేంత డిలే అయినవ్వదు ఏదో కొద్దిగా ఇటువంటిగా అవుతుంది అదైన వెంటనే బాడీ విల్ న్యాచురల్లీ సీక్ ఫుడ్ ఆ ఫుడ్ ఎక్కడికి ఉందో అక్కడికి న్యాచురల్గా కాళ్ళు లాగుతాయి మనస్సు కూడా అటే తీసుకెళ్తుంది ప్రాణశక్ అటే తీసుకెళ్ళిపోతుంది బాడీ అటేప్ అవుతుంది కాబట్టి బాడీ ఈజ్ లైక్ దా సో కనుక కనుక ఆహారమును తినేది ఆహారమును స్వీకరించేది ఆనందం పొందన రసానుభవం కోసం కాదు దేహ నిర్ దేహ నిర్మాణం దేహయాత్ర కోరకు రసానుభవం అక్కర్లేదు దీనికి సంబంధించి శ్లోకం ఉంది గీతలో ఎ స్వాత్మరతిదేవస్య ఆత్మతృప్త మానవ ఆత్మయ్యే చ సుష్ట తర్వాతే కర్మయోగ మూడో అధ్యాయం పదిహేడో శ్లోకం పదిహేడో పద్య పదిహేడో శ్లోకం అని ఏదో గుర్తుంది చెప్పాను పెద్ద విషయమేం కాదు ఎంబరు తెలియకపోయినా ఏం పర్వాలేదు గుర్త ఏదో చెప్పాను కనుక జ్ఞానము సర్వవ్యాపకము ఆ జ్ఞానము సర్వమును ప్రకాశింపజేస్తుందే తప్ప తన చేత ప్రకాశింపజేయబడే విషయములలో సంక్రమించదు వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వదు వాటి చేత కంటామినేట్ అవ్వదు అయితే ఏమండి ఈ జనులందరూ అదే జ్ఞానమా అవును అందరూ అది సర్వే ధర్మా తథా జ్ఞానము అందరూ ఆత్మస్వరూపులే అందరూ జ్ఞానస్వరూపులే ఆత్మ సర్వవ్యాపకము ఇదిగో ఆత్మ సర్వవ్యాపకము అందరూ ఆత్మస్వరూపులే అందరూ జ్ఞానస్వరూపులే అనే ఈ మాటని బుద్ధుడు గట్టిగా సరిగ్గా చెప్పలేదు నైతద్ బుద్ధైన భాష ఎందుకంటే బుద్ధుడు ఆత్మస్వరూపాన్ని గురించి ఏదో కొండ గొప్ప చెప్పాడు తప్ప ఆత్మయే సర్వవ్యాపకమైన పరమేశ్వరుడు ఇత్యాదులు ఆయన వేదాంతంలో చెప్పినంత పకడ్బందీగా ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదంటే రికార్డ్స్ లో దొరకటం లేదు అని అభిప్రాయాలి నైటర్ బుద్ధే ని భాషితం చూద్దాం భాష్యకారులు ఏమంటారు నాకు మాత్రం ఇదంతా గుత్త ఎప్పుడో చూసిందిస్మాత్ యస్మాత్ అంటే ఎందువలనగా అవతారిక అంటే వీళ్ళ వీళ్ళు నిత్యశుద్ధ ముక్త స్వభావులను మీరు ఎలా చెప్పగలరు అజ్ఞానావరణ యథార్థంగా ఉన్నదేమీ లేదు అని ఎలా చెప్పగలరు ని క్రితం శ్లోకంలో చెప్పింది ఎందువలనగా జ్ఞానము నహి క్రమతే బుద్ధ జ్ఞానం విషయాంతరేషు ధర్మే ధర్మ సంస్థం వాక్యం కొంచెం కనిఫ్యూసింది నో ప్రాబ్లం యా ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుడను నా జ్ఞానము విషయముల ఎందు ప్రవేశించి వాటి ఎందు ప్రతిష్ఠితమై వాటిలో సంక్రమించి వాటిని ప్రభావితం చేస్తూ వాటికేత ప్రభావితం ఉన్నదా లేక జ్ఞానము వాటిని ప్రకాశింపజేస్తూ ఉన్నప్పుడు కూడా తన స్వరూపంగానే ఉండిపోతూ తన మహిమయందే తాను నిలిచి ఉంటుందా అంటే ఇప్పుడు నీరుందనుకోండి నీరు ఇతరములయందు ప్రవేశించినప్పుడు సంక్రమిస్తుంది వాటిని తడిగా చేస్తుంది వాటన్నిటినీ తడిగా చేస్తుంది తర్వాత వాటిల్లో ఉండే మురికంతా తను పట్టుకుంటుంది నీరు జ్ఞానం అలా చేస్తుందా ఇప్పుడు నేను ఇటుకేసి చూశాను ఇక్కడ ఉన్న సర్వము ప్రకాశించింది తెలిసింది కదా అంటే జ్ఞానము వాటిలో ప్రవేశించింది ప్రవేశిస్తే ఇప్పుడు ఎదురకుండా చూస్తే మురికి ఏదో ఉంది అక్కడ అది చెత్తంతా పోసారు ఆ మురికి ఉన్నట్టుగా తెలిసింది అంటే జ్ఞానం ప్రకాశ ప్రవేశించింది కాబట్టి ఆ మురికి జ్ఞానానికి అంటుకుందా లేదు సూర్యుడు కాంతి పడింది ఆ మురికి మీద సూర్యుడు కాంతికి ఆ మురికి అంటుకుందా లేదు అంటే సూర్యకాంతి ఆ మురికిలో ప్రవేశించి కూడా తన మహిమ ఎందే ప్రతిష్ఠితమై ఉండి కానీ ఆ మురిగిలో ప్ర ఆశ్రయమును పొందుటలేదు అదేవిధంగా ఆత్మస్వరూపుడనైన యొక్క జ్ఞానము సకల విషయములందు ప్రవేశించి కూడా వాటిలో ప్రతిష్ఠితమగుటలేదు మరి ఎక్కడ ప్రతిష్ఠితమగుతున్నది ధర్మ సంస్థం సవితరి ప్రభ ఇవ సూర్యుని ఎందు ఆ ధర్మాట జీవుడు తన స్వరూపము ప్రతిష్ఠితమవుతున్నది ఇప్పుడు జ్ఞానము అంటే నోయింగ్ జ్ఞా జ్ఞేయము జ్ఞాత జ్ఞానము అని మూడు మూడు ఉన్నాయి కదండి అన్నీ ఒకే ఆకాశం ఆకాశమే చిదాకాశం చిదాకాశమే ఒక పరిచ్ఛిన్నమైన జ్ఞాతృత్వ అహంక జ్ఞాతృత్వ పరిచ్ఛిన్నమై జ్ఞాతృత్వము అనే ఒక విశేషమును దాని నెత్తి మీద ఆరోపిస్తే ఆ చిరాకాశమే జ్ఞాతలా భాషిస్తోంది ఆ చిరాకాశమే జ్ఞేయంగా భాషిస్తోంది వాస్తవానికి జ్ఞాతా జ్ఞేయము విభాగము ఆ చిరాకాశము వాస్తవంగా లేదు చూడండి తర్వాత ఇంకొకటి మీరు ఇంకోటి గమనించండి కాలం అనేది లేదు కాలము యొక్క జ్ఞానము మాత్రమే ఉంది ఇది ఎప్పుడైనా పట్టు పట్టారా మీరు ఎప్పుడైనా గ్రహించారా కాలం అనేది ఉందనుకోండి జ్ఞానం కంటే ఇండిపెండెంట్గా కాలం ఉంటే ఎక్కడుంది సూర్యుల్లో ఉందా చంద్రుల్లో ఉందా భూమిలో ఉందా లేక గడియారంలో ఉందా పంచాంగంలో ఉందా ఎక్కడుంది కాలము కాలం అనేది మీరు భావించినప్పుడు మాత్రమే ఉంటుంది అంటే కాలం ఏమీ లేదు కాల కాల సంవిత్ ఉన్నది కాలజ్ఞానం ఉంటే మళ్ళీ ఇంకోటో అనుక్కుని పోతారని నేను ఆ మాట విత్తురా చేసి కాల సంవిత్ అంటున్నాను తోడో గతను ఈ వీరబ్రహ్మంగారి మఠం ఎక్కడో ఉంది అక్కడి నుంచి వచ్చాడు నా దగ్గర ఎవడో ఇచ్చారు అడ్రస్ పరిగెత్తుకు వచ్చాడు వచ్చేవాడు ఒక పుస్తకం ఒకటి పట్టుకొచ్చాడు పాత పుస్తకం ఆ పుస్తకంలో కాలజ్ఞానము ఉన్నది ఆ భాష ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు దాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు ఆ భాష ఎవ్వరికే ఏమీ అర్థం కాదు పశ్చిమాన సూర్యుడు ఎర్రగా అయినప్పుడు తూర్పున నది ఒడ్డున ఎవడో కింద పడిపోతాడు అంటుంది ఏం చెప్తాడు దానికి దానికి ఎలా కావాలంటే అలా ఆ రోజు న్యూస్ చూసుకుని ఓహో పశ్చిమాలు ఎర్రగా సూర్యుడు ఎర్రగాయాలంటే ఆయనకి ఒకటి పాపం వచ్చిందనమాట ఆయన అలాగేదో మీరు ఎన్వయ అన్వయించుకోవచ్చు ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు అది పట్టుకొచ్చి ఇది మీరు పండితులను విన్నాను దీని సంగతి ఇవ్వడం అని చెప్పండి అంటే దీంట్లో నీకేం కావాలయ్యా అంటే మా గురువు గారు పూర్వజన్మలో ఏదో దీంట్లో రాసి ఉంది అది కావాలంటే ఆయనకు గురువు గారు ఉన్నారు ఆయన పూర్వజన్మలో ఏదోట అది ఈ కాలజ్ఞానం పుస్తకంలో రాసిందంటారు అదేదో నేను ఇన్వైట్ చేయి నేను ఇంటర్ప్రెంట్ చేస్తాను పీపుల్ ఆర్ రియల్లీ క్రేజీ అయితే నేను ఏ పైన ఏం పిచ్చాయో నీతో పరిమోహం ఇలాగ సమయాన్ని వృధా చేసుకుని ఈరోజు ఉద్యోగం కూడా చూస్తున్నాడు ఇది జాతరకు ఉద్యోగం చేసుకో పిల్ల బిడ్డలతో హ్యాపీగా కాలక్షేమం చేయి ఇలాంటి పిచ్చిలో పడకమ్మా అని పంపించాను అలా ఉంటాయి కాబట్టి కాలజ్ఞానం దాని కాలజ్ఞానం అని పేరు అవసరం ఉంటారు అది గుర్తుకొచ్చి మళ్ళీ మార్చి కాల సంవిత్ తర్వాత దేశం అనేది ఏదీ లేదు దేశము యొక్క సంవిత్ మాత్రమే కలదు ద్రవ్యం అనేది లేదు ద్రవ్యము యొక్క సంవిత్ మాత్రమే కలదు ఆ సెన్సేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే మీకు గంధం ఏది ఉండదు ఒక సెన్సేషన్ ఉంటుంది ముక్కు సెన్సేషన్ ఒకటి ఉంటుంది ఆ సెన్సేషన్నని మీరు గంధముగా ఇంటర్ప్రెట్ చేస్తారు గంధము ఉన్నది ఆ గంధం ఈ సీసాలో లిక్విడ్లో ఉంది అని ఇంటర్ప్రెట్ చేస్తారు సీసాలో లిక్విడ్లో ఉన్న గంధం ఉండదు మీ ముక్కులో సెన్సేషన్ రూపంగా ఉంటుంది గంధం సీసాలో లిక్విడ్లో ఏముంటుంది ఏముండదు మీ ముక్కులో ఉంటుంది అయితే మీ ముక్కులో మీకు వచ్చిన సెన్సేషన్ని సీసాలో లిక్విడ్గా మీరు ఇంటర్పరెట్ చేయడానికి అలవాటు పడుతుంటారు అలాగే రూపం కూడా ఘటాది రూపము బాహ్యమునందు ఉండదు నేత్రమునందు రూపానికి సంబంధించిన సెన్సేషన్ ఉంటుంది దాన్ని బాహ్యమునందలి ఘటాది రూపంగా మీరు ఇంటర్ప్రెట్ చేస్తారు ఎనివే కాబట్టి జ్ఞానము మాత్రమే కలదు ఇప్పుడు చి కాలం అంటే ఏమిటి చిత్తునందు కాలము యొక్క ఆ చిత్తునందు దేశము యొక్క ఆ చిత్తునందు వస్తువు యొక్క రోజు అత్ర ఘట వర్త అస్మిన్ కాలే అత్ర ఘట వర్త ఈ కాలంలో ఇక్కడ ఘటము గలదు దాంట్లో కాలము దేశము వస్తువు మైనస్ చేస్తే ఏం మిగులుతుందండి శుద్ధమైన చిట్ మిగులుతుంది ఆ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి కేవల చిట్ అది ఏ తత్వము ఇప్పుడు బౌద్ధులు ఏమంటారంటే నైతద్ బుద్ధైన భాషితం అంటే ఆయన అభిప్రాయము బుద్ధుని అనుయాయులనే ఆయన అభిప్రాయం అయ్యి ఉంటుంది భాష్యకారులు ఎలా చెప్తారో చూద్దాము బౌద్ధులు ఏమంటారంటే చిత్తమే ఉన్నది వస్తువు లేదు అంటారు వాళ్ళు అంతవరకు వచ్చి అవుతారు క్షణిక విజ్ఞానం ఆచార్యులు ఏమంటున్నారంటే చిత్తము కూడా లేదుగా చిత్తు మాత్రమే గలదు అని ఈయన కాబట్టి నైత బౌద్ధేన భాషితం ఈ మాట బౌద్ధుడు చెప్పలేదు వాడు వస్తువు లేదు చిత్తం ఉందన్నాడు చెత్తం లేదు చిత్తు మాత్రమే ఉంది అని వాడు చెప్పలేదు అక్కడ ఎక్స్ట్రా ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎలాగంటే చూడండి ఈ వస్తువుని ఈ ఘటాన్ని తీసి ఇక్కడ పెట్టాను ఘట క్రమతే క్రమతే అంటే కదులుతున్నది ఘటము కదలుతున్నది కానీ ఘటము ఏ ఆకాశముందు ఉన్నదో ఆకాశం కదులుతుందా కదలటం లేదు కదలనట్టు కనపడుతుంది కానీ కదలటలేదు ఆకాశం కదలటలేదు అలాగే ఇది ఘటము ఇక్కడ ఉన్నది ఈ ఘటము ఇక్కడికి వెళ్ళింది ఇక్కడి నుంచి అక్కడికి కదిలింది ఈ సర్వాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం ఒకటి ఉండాలి కదండి జ్ఞానం లేకపోతే ఇదంతా కదిలిస్తుంది ఆ జ్ఞానం కదులుతుందా కదలు అది జ్ఞానం కదిలీదైతే కదలికని ప్రకాశింపజేయలేదు పట్టాలు కూడా మూవ్ అయితే రైలు ఇంకా మూవ్ కాదు పట్టాలు కూడా మూవ్ అయ్యాయనుకోండి రైలు స్పీడ్తో పట్టాలు కూడా మూవ్ అయితే రైలు మూవ్ కాదు పట్టాలు స్థిరంగా ఉంటేనే రైలు మూవ్ అవుతుంది జ్ఞానం స్థిరంగా ఉంటేనే ఘటం నుంచి అక్కడికి వెళ్ళింది అనే చలనం యొక్క ప్రకాశం చలనం ప్రకాశింపజేయబడుతుంది కాబట్టి జ్ఞానమునందు కదలిక లేదు ఎందుకంటే కదలికలన్నీ జ్ఞానమునందే ప్రకాశిస్తాయి కానీ జ్ఞానము కదలదు జ్ఞానము అసంగం ద్రవ్యములన్నీ జ్ఞానమునందే ప్రకాశిస్తాయి కానీ జ్ఞానమునకు ద్రవ్యముతోటి సంఘము ఉండదు దేశము చేత జ్ఞానము పరిచ్ఛిన్నము కాదు జ్ఞానము చేతనే దేశం ప్రకాశిస్తుంది జ్ఞానము చేతనే కాలం ప్రకాశిస్తుంది కానీ జ్ఞానము కాలము చేత పరిచ్ఛన్నము కాదు అది జ్ఞానం అంటే సో తాయి నా క్రమతే అది జ్ఞానం ఇంత విషయము వాడు బౌద్ధుడు చెప్పలేదు వాడు చిత్తమే ఉంది తప్ప వస్తువు లేదని కొట్టిపారేసి ఆ చిత్తం క్షణికం అని తత్వం అని ఆగిపోయాడు తప్ప తాయిన జ్ఞానస్య సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానం గురించి వాడు చెప్పలే ఆ పథం ఎలా ఉండటం అండి తాయినహ అని అది మీకు ఆ గౌడపాద కార్యక్ర గౌడపాదుని భాషలోనే ఉంటుంది మళ్ళీ మీరు బుద్ధుని లిటరేచర్ చూస్తే అక్కడ ఉంటుంది తాయినహ అనే పాఠం కింద మేము తీసుకుని చెప్తున్నాను తాపినహ ఇంకో పాఠం ఉందా తప ఆలోచనే అలా కొన్ని పాఠం కూడా ఉంది దాని కూడా ఇదే విధంగా మీరు అన్వయించుకోవాలి తాపినహ అంటే తప్ప ఆలోచనే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి జ్ఞానము నాకు ఈ క్రమణము ఉండదు అలాంటి పాఠాంతరం ఉంది కానీ ఇక్కడ మేము ఫాలో అయ్యే పాఠం ఏంటంటే భాష్యకారుల పాఠానికి ఆనందగిరి టీక చూసుకుని ఆ టీకతోటి సమానంగా ఉండే పాఠాన్ని పాఠం ఆ తెలుగు పుస్తకాల్లో తాపినహా అనేదో ఉండి ఉంటుంది ఆ పాఠం కూడా తప్పేమీ కాదు అలాంటి పాఠం కూడా ఉంది ఎక్కొచ్చి ఆ పాఠానికి సరైన అర్థం చూసుకోవాలి మీకు అది హోంవర్క్ కింద చూసుకోవాలి అది కుదరదంటే అది వర్కౌట్ కాదంటే నాతో చెప్తే నేను ఏదైనా చూస్తాను ప్రస్తుతానికి తాయినహ ఎందుకంటే శంకరులు తాయినహ అనే పేరుతో ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు శంకర భాష్యం అలా ఉన్నారు తాయిన తాయ అయీ సనవత నిరంతరకాశకల్పస్ తాయీ అంటే తాయము గలది గలది అంటే సంతానము గలది సంతనము గలది కాయము అంటే సంతనము తాయము అంటే దానికి దీనికి ముడి ఇక్కడి నుంచి ఇక్కడికి ముడి ఇక్కడి నుంచి ఇక్కడికి ముడి అది తాయము దాని పేరు సంతానం దేశము కాలము వస్తువు అన్నిటితోటి ముడివడి ఉంటుంది ఈ జ్ఞానము దేశంలో ముడివడి ఉంటుంది కా కా కాలంలో వస్తువులు అంటే వ్యాపకము అని అర్థం కాబట్టి తాయినహ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఏమిటి తాయము గలది సాయము గలది అంటే సంతానము గలది సాయం అంటే సంతానం అంటే దాని తేలిన అర్థం ఏమిటంటే వ్యాపకము అంటే మధ్యలో బ్రేక్ లేదు నిరంతరము నిరంతరము అంటే వ్యాపకము సర్వాత్మత్వాత సర్వాత్మకత్వా సర్వ అవ్యవహిత ఇర్థము వటము మధ్యలో ఏమిటి అవకాశము అంటే ఆకాశము ఈ ఘటాన్ని జ్ఞానం వ్యాపించింది సంతానం ఘటానికి కలిగి ప్రకాశింపజేస్తుంది మధ్యలో అవకాశాన్ని ప్రకాశింపజేస్తుంది పటాన్ని ప్రకాశింపజేస్తుంది అలా అన్నింటిలోనూ ప్రవహించి ఉంటుంది కాబట్టి అది సర్వాత్మకము సర్వవ్యాపకము అది తాయి అంటే లేకపోతే తాయి అంటే ఇంకో అర్థం చెప్తున్నారు పూజామత తాయిన అంటే తాయిన బుద్ధస్యాలు కదండి జ్ఞాని యొక్క జ్ఞానము బుద్ధస్య జ్ఞానం ఎటువంటి జ్ఞాని తాయిన బుద్ధస్య అంటే ప్రజ్ఞావంతుడైనటువంటి జ్ఞాని యొక్క అంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన ప్రజ్ఞ అయ్యందు కలదు ప్రజ్ఞావత లేదా పూజావత తాయా అంటే పూజ అంటే ఆదరము గలవాడు జ్ఞానిని అందరూ ఆదరిస్తారు కాబట్టి అటువంటి సకల జన్మల చేత పొందబడే ఆదరము కలిగిన జ్ఞాని యొక్క జ్ఞానము విషయముల ఎందు సంక్రమించుటలేదు సర్వే ధర్మా ఆత్మానోపీ తథా ఎవడైతే ప్రజ్ఞావంతుడు పూజావంతుడైన జ్ఞాని ఉన్నాడో వాణి యొక్క జ్ఞానము విషయముల ఎందు సంక్రమించుట లేదు వాణి ఉంది మరి మిగతా మాట ఏమిటి మిగతా వాళ్ళందరూ కూడా అంతే సర్వే ధర్మాస్పథ విచేతనే నాకు జ్ఞానము లేదు వాళ్ళకు కూడా లేదు అని అలా అనుకోకూడదు నాకు అజ్ఞానము నేను అజ్ఞానం ఉందని తెలుసుకున్నాను కనుక నేను జిజ్ఞాసునైపోయినాను నేను జ్ఞానస్వరూపుడను అని తెలుసుకోవాలి నేను ఎలా అయితే జ్ఞానస్వరూపుణో అందరూ కూడా జ్ఞానస్వరూపుడే అని తెలుసుకోవాలి అంతేగాని నేను అజ్ఞాని వీళ్ళందరూ కూడా అజ్ఞానుడే అలా ఉండకూడదు నేను జీవుణ్ణి వీళ్ళందరూ జీవుడే ఈ జీవుడు ఆ జీవులను భరిస్తాడు అని ఇలా మొదలుపెట్టకూడదు కాబట్టి ఇది హయ్యెస్ట్ టీచింగ్ ఈ టీచింగ్ యొక్క స్థాయికి మిగతాది రావు ఏవో వేరు వేరు స్థాయిల్లో ఉంటాయి నేను ఒకప్పుడు సృష్టి దృష్టివాదం చెప్తూ ఉండేవాడిని తర్వాత ఈ దృష్టి సృష్టివాదం ముఖ్యంగా మాండోత్స్యం ప్రారంభం నాలుగేళ్ల నుంచి ఈ దృష్టి సృష్టివాదం చెప్పి అజాతవాదం చెప్పి చెప్పి ఆఖరికి ఏమైపోయిందంటే ఏది మాట్లాడినా ఇంకా దృష్టి సృష్టివాదము అజాతవాదము ఆత్మ తప్ప స్వరూపము తప్ప ఇంకో మాటే లేదు అసలు దాంతో ఏమవుతుందంటే ఈ బికమ్ ఏ మిస్ఫిట్ ఇన్ మెనీ కాంటాక్ట్స్ మిస్ఫిట్ అయిపోతాయి ఎవేవో కాంటాక్ట్స్ ఉంటాయి ఓ కాంటాక్ట్స్ ఏముంటుందంటే మనమేమో ఆ సమాజంలో ఈ అవినీతి ఏదో ఉంది దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అని ఒక అంటెస్ట్ ఉంటుంది అక్కడికి నన్ను మూసుకుపోయి అక్కడ స్టేజ్ మీద కూర్చోబెడితే నేనేం మాట్లాడుతున్నాను వెరీ అక్కడికి దానికి తగ్గట్టుగా ఏదో ఏదో నాలుగు వాక్యాలని కూడబలుక్కుని చెప్పి ఓ దండం పెట్టి సర్వత్రా అలాగే అవుతా ఉంది ఒకప్పుడు క్లాసులో మందాధికారులు కూర్చుంటారు అంటే సృష్టి దృష్టివాదులు కూర్చుంటారు దృష్టి దృష్టివాదం అంటే మనం ఎక్కడున్నాం దేవుడు అక్కడ ఉన్నాడు ఇదంతా ఆయన సృష్టించి పెట్టాడు ఇది సృష్టి దృష్టి దాంట్లో ఇంకో స్టెప్ ఏమిటంటే ఆయన అక్కలేడి దీంట్లోనే ఉన్నాడు నా లోపల ఉన్నాడు నా బయట ఉన్నాడు అని అంతవరకు వచ్చేటంటే మీరు ఇంకా దృష్టి సృష్టివాదానికి దూరంగా లేదు బాగా దగ్గరకు వచ్చేస్తున్నారు వెరీ టఫ్ టు మెయింటైన్ దట్ సృష్టి దృష్టివాద వెరీ టఫ్ ఈ మాండుక్యం ఇలాగా దీన్ని ఇలాగా అనుసంధానం కూర్చుంటే మీరు ఇంకా సృష్టి దృష్టిలో దాన్ని మెయింటైన్ చేయలేరు అది అభ్యుపగమ్యాలో పడిపోతుంది ఐఎమ్ ఫేసింగ్ రియల్ డిఫికల్టీ ఈ రియల్ డిఫికల్టీకి ఉపాయం ఏమిటో తెలుసుకోండి స్థితి ఉపసంహారం చేసి ఎందుకంటే మన్నం మనం మనల్ని మనం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 అని చేతనే శంకరులు అవతారికలో యస్మాత్ అని చెప్పారు అందుకే ఇంగ్లీష్ లోకంలో ఏం చెప్పారంటే ఆత్మాసంగ అని చెప్పారు కదా యస్మాత్ ఇంచేతంటే జ్ఞానం అక్రమే జ్ఞాని యొక్క జ్ఞానము క్రమి సంక్రమించటం లేదు కానీ అజ్ఞానుల మాట ఏమిటి అందరు అంటారు సర్వే ధర్మాస్తే ధర్మా ఆత్మానోపీ తథా ఆకాశకల్పత్వాచిదీ అర్థాంతరే అయా అందరూ ఆత్మస్వరూపులే సర్వే ఆత్మాన వారందరూ పైన జ్ఞానము గురించి ఎలా చెప్పామో అది తథా అంటే అలాగే అలాగే అంటే జ్ఞానవదేవ జ్ఞానము ఎలా అయితే వ్యాపకము అసంక్రామకము సర్వవ్యాపకమయ్యింది దేంట్లోనూ సంక్రమించకుండా ఉంటుందో అందరూ ఆత్మస్వరూపులే వాళ్ళందరూ అలాగంటే అలాగే ఉంటారు తథ అంటే జ్ఞానవదేవ జ్ఞానము అలాగే ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా ఆకాశ ఆకాశము వంటి జ్ఞానస్వరూపులే ఉంటారు కనుక ఈ శబ్ద స్పర్శాదులు వేట కూడా వాళ్ళు సంక్రమించుటలేదు అంటే అందరూ ఆత్మస్వరూపులే అందరూ అసంగులే అని అర్థం అంటే ఆత్మను మీరు తప్ప నిగేషన్ రూపంగానే వర్ణించగలుగుతారు పాజిటివ్గా ఆత్మని వర్ణించలేరు ఎంతసేపు అసంగము అన్నాం తర్వాత ఆజ్యము పుట్టుక లేనిది అంటే ఇంకొక కారణము లేనిది తర్వాత ఆ అనాశ్రయము ఇంకొక దానిని ఆశ్రయించేది కాదు తర్వాత అసంగము దేనితోటి సంఘము రిలేషన్షిప్ ఉన్నది కాదు తర్వాత అద్వయము డివిజన్స్ ఉన్నది కాదు తర్వాత ఏకరసము అంటే ఏకరసము అని అంటే అనేకముల యొక్క సమాహారం తయారైనది ఆత్మ కాదు తర్వాత అవిఛేదితము కూటస్థము అనమాట దానిని షేక్ చేయటం సంభవము కాదు ఆత్మని మీరు కంటితో చూసి తెలుసుకోలేరు బుద్ధితో ఊహించి తెలుసుకోలేరు కర్మ చేసి ప్రయత్నం ద్వారా ఆత్మను చేరుకోలేరు ఇలాగ నిగేషనే చేయాలి ఏం పోనీ పాజిటివ్గా చేయొచ్చు కదా అంటే పాజిటివ్ డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది మెమొరీ నుంచి కాబట్టి పాజిటివ్ డిస్క్రిప్షన్ స్మృతి నుంచి వస్తుంది కనుక ఆత్మస్వరూపానికి అన్వయించదు నెగిటివ్ అన్వయిస్తుంది ఎందుకంటే మెమొరీ నుంచి వచ్చిన దాన్ని కట్ చేసుకుంటూ పోతారు కాబట్టి నెగిటివ్ మాత్రమే అన్వయిస్తుంది అయితే ఇంత నెగేషన్ చేస్తే ఈ ఆత్మనేది లేదేమో ఎందుకంటే దాన్ని ఎక్కడికక్కడికి అలాగే ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదని అలాగే నెగెట్ చేసి ఇంకా ఆత్మనేది యథార్థంగా లేదేమో అని భ్రమ కలుగుతుంది బౌద్ధులు అలాగే భ్రమపడ్డారు ఆత్మ లేదని క్షణిక విజ్ఞానవాదులు అలాగే భ్రమపడ్డారు కానీ వాస్తవం ఏమిటంటే ఆత్మ అంత దృఢంగా అంత బలంగా అనుభవానికి వచ్చేది వేరే ఏది లేనే లేదు కాబట్టి ఉన్నది ఆత్మ ఒక్కటయే దానిని మీరు సాక్షాత్కరించుకుంట చాలా పాసిబుల్ వెరీ వెరీ మచ్ డూయబుల్ యూ కెన్ డూ దాట్ దాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలోనే మీరు అందుకోగలుగుతారు ఎప్పుడు ఇంతకుముందుసారి నేను చెప్పాను సత్యవస్తువు ఎప్పుడూ కూడా సత్యవస్తువుకి రెండు లక్షణాలు ఉంటాయి రెండు మూడు లక్షణాలు ఏది ఉన్నదో అది సత్యం కాబట్టి మీరేం చేయాలి ఉన్నదాని ఉన్నట్టుగా చూడడం అభ్యాసం చేయాలి ఉన్నదానిపై కల్పనలని మీరు పెట్టకుండా జాగ్రత్త పడాలి ఉన్నదాని ఉన్నట్టుగా చూస్తేనే సత్యం ఇప్పుడు విఘ్నేశ్వరి పూజ సందర్భంలో కూడా పసుపు ముద్దను విఘ్నేశ్వరుడు అనుకో అని సో ఆ ముద్ద ఎందు భావయేత్ అని చెప్తారు అది విఘ్నేశ్వరుడు అని చెప్పరు విఘ్నేశ్వరుని భావన చేయమంటారు కాబట్టి విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద ఎందుకు లేడు మీ భావన ఎందు ఉంటాయి విద్యతనే ఈ నాస్తికులు ఆ పసుపు పున్న ఇలా నలిపేసి ఏడి మీ విఘ్నేశ్వరుడు ఏడే అని అడిగితే దాంట్లో లేడు భావన ఎందుకు అది విరికే భావనకి ఆలంబనమే కనుక డేర్ ఫోర్ శాస్త్రీయమైన అధ్యాసాన్ని పేరు పెట్టారు శంకర్లుగా సో శాలగ్రామ శిలాయాం విష్ణుబుద్ధి అన్నదారిని శాస్త్రీయమైన అధ్యాసలు సమన్వయాధికరణలో మనం చదివాం అంటే శాస్త్రం చెప్పింది ఆ రకంగా అధ్యాస చేయను ఎందుకంటే టు ట్రైన్ ది మైండ్ అలాగే కాబట్టి సత్యము అన్నది శాస్త్రీయమైన అధ్యాసను కూడా మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది అంతిమంగా మైండ్ని ట్రైన్ చేయడం కోసం దాన్ని వినియోగించుకుంటామే తప్ప అదే అంతిమ సత్యంగా స్వీకరించరు కాబట్టి సత్యము యొక్క ధర్మాన్ని నేను చెప్తున్నా సత్యము అంటే ఏది ఉన్నదో అది సత్యము సత్యం ఎప్పుడు కూడా ఇప్పుడు ఉంటుంది అది సత్యము యొక్క ప్రధాన లక్షణం భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు ఉంటుంది భవిష్యత్తులో ఉంటుందంటే ఇప్పుడు లేదంటే ఇంకా సత్యమే సత్యం ఎప్పుడు కూడా ఇప్పుడు ఉంటుంది అదే సత్యము యొక్క మరొక లక్షణం సత్యము యొక్క ఇంకో లక్షణం ఏమిటో తెలిసిన ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఉండదు కాబట్టి మీరు పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కల్పనలతో సంబంధం లేకుండా ఇంద్రియములతోటి మనస్సుతోటి సంబంధం లేకుండగా ఉన్నది ఏమి అని చూసుకోండి మీరు ఆత్మ ఆత్మే ఎందుకంటే ఘటము ఇంద్రియ సాపేక్షంగా ఉన్నది అను అనుకుంటున్నారే ఇంద్రియ నిరపేక్షంగా ఘటన లేదు ఇంద్రి మనస్సు నిరపేక్షంగా సినిమా లేదు మనస్సు నిరపేక్షంగా జగత్తు లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నది సత్యము ఆ సత్యం ఏమిటో తెలుసునండి ఆత్మ తప్పైతే ఏదీ లేదు ఆత్మయే దైవము దానికే దేవుడు అని పేరు ఆ విధంగా సత్యాన్ని చూడాలి సత్యాన్ని మనం ఎందుకు దర్శించలేకపోతున్నామో తెలుసునండి సత్యాన్ని అన్వేషించే పద్ధతి మనకి తెలియదు అందుకోసం సత్యాన్ని దర్శించలేదు సత్యాన్ని అన్వేషించే పద్ధతి మనకి తెలియదు సత్యాన్ని ఎలా అన్వేషించాలో తెలిస్తే వెంటనే మీకు దర్శనం అవుతుంది సత్యము ఇప్పుడు ఇక్కడ ఏది ఉన్నదో అది సత్యము అని మీరు పట్టుకుని మీరు అన్వేషించండి మీకు సత్యము ఆత్మరూపంగా ఆవిష్కృతం తర్వాత ఈ సత్యాన్వేషణలో ఇంకో రహస్యం చెప్తాడు నేను జ్ఞాతను కావండి జ్ఞాత ఏం చేస్తాడు తెలుసుకుంటూ ఉంటాడు తెలుసుకునేవాడు జ్ఞాత కదా ఇప్పుడు మీరు చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఇటు అటు పాకేసి దీన్ని లాగి చేస్తారు ఎందుకని వాడు జ్ఞాత ఆ జ్ఞాత ఇదేమిటి తెలుసుకునే హడావిలో ఉంటుంది ఈ పిల్లవాడే హై స్కూల్కు కాలేజీకి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాడు జ్ఞాత అయి వెళ్తాడు జ్ఞాత వెళ్తాడు యూనివర్సిటీలో చదువుకుంటూ వెళ్తాడు ఎవడు వెళ్తాడు జ్ఞాత వెళ్తాడు వాడే వేదాంత క్లాస్కి వస్తాడు జ్ఞాతగా వస్తాడు జ్ఞాతగానే ఉంటాడు జ్ఞాతగానే వింటాడు జ్ఞాతగానే ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు ఏమైపోయిందండి మీకు కాంట్రడిక్షన్ తెలియట్లేదా ఎందుకంటే మిగతా సర్వత్రా జ్ఞాతగా ఉండడం కుదురుతుంది కానీ ఆత్మస్వరూపం నుంచి వచ్చేప్పటికీ మీరు జ్ఞాతగా ఉన్నంత కాలము మీరు ఆ సత్యతత్వము మీకు అనుభవానికి రానే రాదు కాబట్టి ద ట్రూత్ ఈజ్ వెన్ ద థింకర్ ఈజ్ నాట్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని అన్వేషించేటువంటి ప్రక్రియని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ఇంకొకటి స్వచ్ఛమైన హృదయంలో మాత్రమే ఆత్మస్వరూపం ప్రకటన అవుతుంది వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు ఇది మంచి ఇది చెడు ఇది ధర్మము అది అధర్మము వీళ్ళు రాక్షసులు వాళ్ళు దేవతలు ఇలా మొదలుపెట్టారనుకోండి మీకప్పుడే ఆ వైవిధ్యము ఆ కాలుష్యము హృదయంలో గట్టిపడిపోతే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు హృదయము స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండడం అంటే ఏంటండి కేబుల్ స్వచ్ఛంగా ఉందంటే ఏమీ లేదని అర్థం అనేది ఏమీ లేదు ఏమున్నా అది కాలుష్యమే అవుతుంది కాబట్టి హృదయం కూడా ఆ విధంగా ఎవరి హృదయము స్వచ్ఛంగా అర్థము వలె స్వచ్ఛంగా ఉంటుందో వారు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు తర్వాత సత్యాన్ని మీరు నిర్మాణం చేయలేరు సత్యాన్ని ఇలాగా చేపప్పులు పట్టివాడు వల వేసి పట్టినట్టుగా మీరు పట్టలేరు ఇదిగో నేను ఇక్కడ కూర్చున్నాను సత్యాన్ని నేను లాక్కొస్తాను అని మీరు లాక్కు రాలేదు సూర్యుడు లాంటిది సత్యం మీరు సూర్యుడు వచ్చినప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని ఉంటే మీకు ప్రకాశం వచ్చేస్తుంది అంతే తప్ప సూర్యుడిని మీరు కర్మచేతను మీ ప్రయత్నం చేతను తీసుకురాలేరు సత్యం కూడా అట్టిదే సూర్యుడి విషయంలో ఏం చేయాలి తలుపు తెరిచి కిటికీ దగ్గర మేము నిలబడుతుంటే సూర్యుడు లభించేస్తాడు అదేవిధంగా ఇక్కడ కూడా మీరు మనస్సుని ఓపెన్గా పెట్టుకోవాలి తర్వాత మనస్సులో ఎలా ఉండాలంటే ఎక్కువ బర్డీని ఉండకూడదు మనస్సులో కొంతమంది ప్రయాణం చేస్తారు ఆ సంచి పెట్టి జిప్పు పట్టదు దాని మీద కూర్చుని ఇలా వేయాలి ఎవరి ఆ జిప్పు దగ్గర క్లోజ్ అయి ఉంటుంది అంత ఉబ్బి ఉంటుంది మనస్సు అలా ఉండకూడదు మనస్సులో అంత సామాగ్రి పెట్టు కూర్చోకూడదు మనస్సు లైట్గా ఉండాలి అంటే మీరు ఈ నెట్వర్కింగ్ ఉంటుంది చూడండి అది ఉండకూడదు టూ మంచి నెట్వర్కింగ్ టూ మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ ఎఫ్ఐఆర్స్ ఈ బంధువులు వీళ్ళు వాళ్ళు అంత నెట్వర్కింగ్లో పడిపోతే మీకు సత్యము ఆ మనస్సులో ఆవిష్కృతం కాదు కాబట్టి అనేవి ఉగాది పాయింట్ మనస్సు భద్రండ్గా ఉండకూడదు తర్వాత మనస్సు హార్డ్గా ఉండకూడదు హృదయము హార్డ్గా ఉండకూడదు ఆర్ద్రంగా ఉండాలి హార్డ్ అంటే ఏమిటి మేమేమో వేదాంతలో ఉండే వీళ్ళందరూ మూర్ఖులు అంటే హార్డ్ వీళ్ళ అజ్ఞానులు మనకున్న జ్ఞానం వీళ్ళకి లేదంటే హార్డ్ అలాగే అలా ఉండకూడదు చాలా మధురంగా మెత్తగా ఉండాలి హృదయం ఆర్ద్రంగా మెత్తగా కరిగిపోయేట్లా ఉండాలి ప్రేమతో నిండి ఉండాలి అదే తర్వాత అదో ఒకటి తర్వాత ఇంకొకటి రెండు చెప్పాను మూడోది మన హృదయము హెవీగా ఉండకూడదు హెవీ అంటే ఏమిటి ఏదో ఒకటి దుఃఖాన్ని పట్టుకుని అలా కురింగిపోతూ ఉండడం అలా ఉండకూడదు దుఃఖాన్ని విదిలిపెట్టేయాలి ఏవో ఉంటాయి సంసారంలో గృహ ఛద్రాలు ఏవో ఉంటాయి ఇంకా వాటికి వాటి గురించి అలా దుఃఖిస్తూ కూర్చోకూడదు ఇది మీటిఆర్ కాబట్టి టూ మచ్ కంటెంట్ ఉండకూడదు హెవీగా ఉండకూడదు హార్డ్గా ఉండకూడదు ఆ విధంగా మీరు మనస్సుని అంతఃకరణాన్ని శుద్ధం చేసి పెట్టుకుంటే సత్యం ఆవిష్కృతం మీరు సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు తర్వాత అల్టిమేట్గా అహంకారము వ్యక్తిత్వము పరిచ్ఛిన్న జీవభావము ఉన్నంత వరకు మీకు సత్యం దూరంగా ఉంటుంది కాబట్టి అహంకారం బలపడేటువంటి విధానం ఏది ఉండకూడదు పరిచ్ఛిన్న జీవభావాన్ని అలా పట్టుకుని ఉండకూడదు నేను పుట్టాను అని ఇలా మొదలు పెట్టకూడదు నేను క్రితం జన్మలో ఏమై ఉంటాను ఈ జన్మలో ఇది మళ్ళీ క్రితం జన్మలో ఇలా మొదలు పెట్టకూడదు చాలామంది అలా ఉంటారు ఏ ఒక ఆయన అంటాడు నేను కృతజ్ఞలో నారదు నేను ఇలా వచ్చాను అంటే ఓహో నారదు అని వీళ్ళందరూ ఆయన గుర్తు చేయడం చేస్తున్నారు నారదు ఏదో సంథింగ్ సమ్ క్రేజీ ఐడియా అలాంటి కాబట్టి అహంకారం ఉండకూడదు జీవభావం ఉండకూడదు నేను జీవుణ్ణి జీవుణ్ణి పుణ్యం చేసుకుని స్వర్గానికి పోతా అలా ఉండకూడదు పుణ్యం చేసుకోవాలి కానీ జీవుణ్ణి స్వర్గానికి పోతానో అలా మొదలు పెట్టకూడదు అలా మొదలు పెడితే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తారంటారు స్వర్గానికి వెళ్ళడం అంటే ఫైవ్ స్టార్ వెళ్ళినట్టుగా మళ్ళీ క్షీణే పుణ్యే మర్చి కాబట్టి ఆ జీవభావాన్ని విడిచిపెట్టేసి కేవల సిద్ధ ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానస్వరూపుడుగా ఉన్నప్పుడు మాత్రమే తన స్వరూపం ఇది అయిన అనుభవానికి వస్తుంది ఉపన్యస్కండి ఇది రేపు రుడ్డం లేని సంఘటన ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణ